మీరు ఆ సెంటెన్స్ చూడచ్చు ఒకచో మీరు ఉచ్చరించిన స్మృతి సందర్భంలోనూ వేర్వేరు ఆవులను చూసినట్టుగా వేర్వేరు రామశబ్దాలని మేము ఉచ్చరిస్తున్నాము అని మీకు కనుక అనుభవం కలిగితే అప్పుడు ఆవు దగ్గర ఉన్న ప్రత్యభిజ్ఞ ఎట్లు జాతి మూలకమో వ్యక్తి దగ్గ ఇక్కడ రామశబ్దోచ్చారణ దగ్గర కూడా ప్రత్యభిజ్ఞ జాతి మూలకము అని చెప్పి ఉండి వాళ్ళం కానీ అలా కలగట్లేదు కాబట్టి రామనామాన్ని నేను నూట ఎనిమిది సార్లు ఉచ్చరించానంటాడా లేకపోతే నూట ఎనిమిది వేర్వేరు రామనామములను ఉచ్చరించానంటాడా కాబట్టి ఇక్కడ వ్యక్తి మూలక ప్రత్యభిజ్ఞయే జాతి మూలక ప్రత్యభిజ్ఞ కాదు ఎందుకంటే వర్ణమునందు జాతి వ్యక్తి భేదం లేదు పశువుల ఎందు జాతి వ్యక్తి ప్రత్యభిజ్ఞలు ఉన్నాయి తప్ప భేదము ఉన్నది తప్ప వర్ణములలో అసలు ఇటువంటి భేదము లేదు కనుక వర్ణములు అంటే వ్యక్తులే అవే వ్యక్తులు వెయ్యేళ్ళ క్రితం రామదాసు గారు ఏ రామనామాన్ని ఉచ్చరించారో ఈరోజు మనం అదే రామనామాన్ని ఉచ్చరిస్తున్నాము కాబట్టి రామనామము నిత్యము రామనామం అనగానేమి వర్ణములే ఉచ్చరించి ఏమిటి వర్ణాలు ఉచ్చరిస్తారు స్ఫోటల్ని ఎవడో కాబట్టి మన చేత ఉచ్చరింపబడే వర్ణములు నిత్యము కనుక నిత్య వర్ణముల నుండి వచ్చే శబ్దము నిత్యము శబ్దము నుండి దోషము లేదు కాబట్టి ఇప్పుడు శబ్దానికి డెఫినేషన్ ఏమిటి వర్ణాహేవటు శబ్ద అక్కడ ఆవును చూశాను ఇక్కడ ఆవును చూశాను అన్నప్పుడు ఒకే ఆవును రెండుసార్లు చూశానుకుంటున్నాడా లేకపోతే వేర్వేరు ఆవులను చూశాను వేర్వేరు ఆవులను చూశాడు అవునండి రామ రామ అని నేను అన్నా ఇప్పుడు ఒకే రామశబ్దాన్ని రెండుసార్లు ఉచ్చరించానా లేకపోతే వేర్వేరు రామశబ్దాలను ఉచ్చరించానా ఒకే రామశబ్దాన్ని రెండుసార్లు ఉచ్చరించా ద్విర్గోశబ్ద కాదు నత్వేతదస్తి అంటే నత్వేతదస్తి అంటే అక్కడ మీరు చూడండి ఎది ప్రత్యుచ్చారణం అంటే ఉచ్చారణ చేసినప్పుడల్లా గవాది వ్యక్తివత్ గోవు మొదలైన వ్యక్తి వలె వ్యక్తి వలె అన్యాహ అన్యాహ వేరువేరుగా ఉండే వర్ణవ్యక్తయ వర్ణవ్యక్తులు ఎది ప్రతిరన్ అనుభవమునకు వచ్చే పక్షంలో తత అప్పుడు ప్రత్యభిజ్ఞానము ఆకృతి నిమిత్తముగా గలది అగును నేతదస్తి కానీ ఈ పరిస్థితి లేదు అర్థమైందండి అక్కడ ఆవును చూశాను ఇక్కడ అవును చూశాను అన్నప్పుడు ఆ అవు వేరు వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరు అని మనకు తెలుస్తూ ఉంటుంది కానీ వర్ణములను ఉచ్చరించేప్పుడు రామ రామ రామ అన్నప్పుడు ఆ రామ వేరు ఈ రామ వేరు ఈ రామ వేరు అనే భేద జ్ఞానం కలుగుతుందా లేకపోతే ఒకే రామ శబ్దాన్ని ఇన్నిసార్లు ఉచ్చరిస్తున్నాననే అనుభవం కలుగుతోందా భేదజ్ఞానం కలగటం లేదు కాబట్టి గోవుల దగ్గర కలిగినట్టుగా ఈ వ్యక్తి వేరు ఆ వ్యక్తి వేరు అనే జ్ఞానము అనే అనుభవము వర్ణముల దగ్గర కలుగుటలేదు కాబట్టి వర్ణవ్యక్తయ ఏ ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయంతేమండి మీరు చెప్పండి ఇప్పుడు రామ రామ రామ అని మూడుసార్లు అన్నాను నేను మూడుసార్లు అన్నప్పుడు ఆ మూడుసార్లు అన్న దాంట్లో ప్రత్యభిజ్ఞానం ఉంది అదే రామశబ్దము అని ఉంది ఆ ప్రత్యభిజ్ఞానము అవే రామ పదమును ఉచ్చరిస్తున్నాడని ఉందా లేకపోతే పదములు వేరువేరునండి జాతి మాత్రం ఒకటేనండి ఉందా ఆవు దగ్గర ఉన్నట్టుగా ఆవు దగ్గర ఉన్నట్టుగా లేదు ఇక్కడ మొదటిసారి ఉచ్చరించిన రామశబ్దాన్నే రెండోసారి దాన్నే మళ్ళా మూడోసారి ఉచ్చరిస్తున్నారు అనే ప్రత్యభిజ్ఞానం ఉన్నది అందుచేతనే అక్కడ ఆవును చూసిన అక్కడ ఆవు దర్శనమైనది ఇక్కడ ఆవు దర్శనమైనది అన్నప్పుడు ఒక ఆవుని రెండుసార్లు చూశారా లేక ఒక గోత్వ జాతిని రెండుసార్లు చూశారా ఒక జాతిని రెండుసార్లు చూశారు రామ రామ అన్నప్పుడు పరిస్థితి అది కాదు అక్కడ పరిస్థితి ఏమిటి ఒకే రామశబ్దాన్ని రెండుసార్లు ఉచ్చరించినాడు కదా ద్విహీ గోశబ్ద ఉచ్చరిక ఇతి ప్రతిపత్తి మీ అనుభవం ఎలా ఉంది గౌహు గౌహు అని అన్నప్పుడు రామారామా కాదు గౌహు గౌహ అనండి గౌహు గౌహ అన్నప్పుడు రెండు వేర్వేరు గోశబ్దములను నేను ఉచ్చరించాను అని ఉందా లేక ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉందా ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉంది అక్కడ గోవు దర్శనమైనది ఇక్కడ గోవు దర్శనమైనది అప్పుడు ఎలా ఉంది ఒకే గోవుని రెండు సార్లు చూసాను లేదు గోత్వ జాతి ఒకటి గో వ్యక్తులు మాత్రం వేర్వేరు ఇక్కడ అది కాదు పరిస్థితి ఇక్కడేమిటి ఒకే గోశబ్దాన్ని రెండుసార్లు ఉచ్చరించాను అని ఉన్నది కాబట్టి ఆవు దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకమైన అవుతూ ఉన్నది సందేహం లేదు కానీ వర్ణముల దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకము కాదు వ్యక్తి మూలకమే ఈ భాష అర్థం ఉంటుందా ను ద్వౌ గోశబ్దౌ ఇది ఏమండి రెండు స రెండు గోశబ్దములను ఉచ్చరించాను అంటాడా గోశబ్దమును రెండు సార్లు ఉచ్చరించాను అంటాడా రెండు గోశబ్దములను ఉచ్చరించాను అని ఎవ్వబడో ఉండవు గోశబ్దమును రెండు సార్లు ఉచ్చరించాను ఏమండి ఆవు దగ్గరకు వచ్చేప్పటికీ గో వ్యక్తులు వేరైనా గోత్వ జాతి ఒక్కటే అనే బేసిస్ మీద ప్రత్యభిజ్ఞ ఉంటుంది కానీ ఇక్కడ పట్టుకు వర్ణ వ్యక్తులకే ఇంకో దీని మీద ఇంకొక మాట గోవు దగ్గర వ్యక్తి వేరు జాతి వేరు ప్రత్యభిజ్ఞ జాతి మూలకం ఏమండి వర్ణముల దగ్గర వ్యక్తి జాతి అనే భేదమేమీ లేదు ఉన్నది వ్యక్తులే ప్రత్యభిజ్ఞ కూడా వ్యక్తి మూలకమే కనుక వ్యక్తులు వర్ణం వ్యక్తులు నిత్యము కనుక శబ్దమనగా अर्थ मलि पो, इनको पूर्वपक्ष नर्णापू उच्चारणभेदेन भिन्ना प्रतीय देदत्यद अयनध्वनिश्रवण भेद प्रतीते ఓ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్య ఏమిటంటే గోడవతల దేవదత్తుడు యజ్ఞదత్తుడు కూర్చుని వేదం వల్లిస్తున్నారు ఏమండి మంత్రం చెప్తున్నారు ఒకే మంత్రాన్ని చెప్తున్నారు ఇద్దరు ఒకే మంత్రాన్ని చెప్తున్నారు ప్రేంబ కయ్యజామహే చెప్తున్నారు చెప్తుంటే ఇద్దరు మనుషుల్ని మీరు చూడలేదు శబ్దాన్ని విన్నారు విని వీడు దేవదత్తుడు వాడు యజ్ఞదత్తుడు అని గుర్తుపెట్టారు ఏమండి దేవదత్తుడిని యజ్ఞదత్తుడిని వేరువేరుగా గుర్తుపట్టారు ఏ బేసిస్ మీద గుర్తుపెట్టారు వాళ్ళు ఉచ్చరించే మంత్రముల బేసిస్ మీద గుర్తుపెట్టారు వేరువేరు మంత్రములు ఉచ్చరిస్తున్నారా శ్రీ అంబకం దేవదత్తుడు గాయత్రి మంత్రాన్ని యజ్ఞదత్తుడు అలాగనా కాదు ఒకే మంత్రమును ఒకే మంత్రమును ఇద్దరూ ఉచ్చరిస్తున్నారు అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఉచ్చరించే వర్ణములు ఉచ్చరించే వర్ణములని కదా నువ్వనేది ఉచ్చరించే వర్ణములు సమానమైనప్పుడు గుర్తుపట్టడానికి బేసిస్ ఏమండి బేసిస్ లేదు కదండి ఇప్పుడు వీడు త్రియమ్మకం యజామహే అన్నాడు వాడు త్రియమ్మకం యజామహే అన్నాడు నీ నీ లెక్క ప్రకారం వీడన్న త్రియంబకానికి వాడన్న త్రియంబకానికి భేదమే లేదు అదే త్రి అంబకాన్ని వీడు అన్నాడు అదే త్రియంబకాన్ని వాడు అన్నాడు మరి అటువంటిప్పుడు వీడు దేవదత్తుడు వాడు యజ్ఞదత్తుడు అని నీవు సెపరేట్ చేయడానికి బేసిస్ ఏ ఉంది బేసిస్ లేదు కదా బేసిస్ ఎప్పుడు ఉంటుంది వీడన్న త్రియంబకం వాడన్న త్రియంబకం వేరు అన్నప్పుడు ఈ త్రియంబకం అన్నవాడు దేవదత్తుడు ఆ త్రియంబకం అన్నవాడు యజ్ఞదత్తుడు అని సపరేట్ చేయగలుగుతారు కదా సపోజ్ త్రియంబకం అన్నది ఎవడు ఎప్పుడు ఎక్కడ అన్నా అది సేమ్ అన్నప్పుడు నీకు యజ్ఞదత్త దేవదత్త భేదం నీకు ఎలా కానీ తెలుస్తోందిగా చూడకుండా మనిషిని చూడకుండా తెలుస్తోందిగా అది తెలుస్తోంది ఎలా తెలిసింది వాళ్ళు చెప్పిన శబ్దాలను బట్టి తెలిసింది కదా అంటే ఏమన్నమాట వీడన్నా త్రియంబకం వాడన్నా త్రియంబకం వేర్వేరు చూడండి ఎప్పుడైతే వర్ణములు వేర్వేరైనాయో అప్పుడు ఇంకా వాటికి ఏకత్వం లేదు అదే వర్ణము ఇది అని చెప్పడానికి లేదు అప్పుడేమవుతుందో తెలిసినా వర్ణములు అనిత్యములు వర్ణం నిత్యం ఎప్పుడవుతుంది నేను నిన్న చెప్పిన వర్ణమే ఇవాళ చెప్పాను నిత్యం నేను చెప్పిన వర్ణమే మీరు చెప్పారు నిత్యం నేను చెప్పిన వర్ణం వేరు మీరు చెప్పిన వర్ణం లేరు అనిత్యం అర్థమైందండి కాంటెక్స్ట్ మీకు కాబట్టి దేవదత్త యజ్ఞదత్తుల యొక్క వేదాధ్యయనాన్ని బట్టి దేవదత్తుణ్ణి వ్యజ్ఞదత్తుణ్ణి వేరువేరుగా మీరు నిర్ధారించగలుగుతున్నారంటే దేవదత్తుడు చనించిన వర్ణములు యజ్ఞదత్తుడు చనించిన వర్ణములు వేర్వేరు కానీ సేమ్ మంత్రం చెప్తున్నారే అంటే వర్ణ వ్యక్తులు సేమైనా వర్ణ జాతులు వర్ణ వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా వర్ణ జాతి సేమ్ అని చెప్పాల్సి వస్తుంది కదా అర్థమైందండి ఈ నా సమస్య మీకు అసలు తెలిసిందా కాబట్టి మళ్ళీ వర్ణం దగ్గర మీరు వ్యక్తిని జాతిని భేదాన్ని ఒప్పక తప్పదు వాడు చెప్పిన త్రియంబకం వీడి చెప్పిన త్రియంబకం సేమ్ అంటే సేమ్ అంటే ఆ వర్ణ వ్యక్తులు సేమ్ కాదు వారు చెప్పిన త్రియంబకం వర్ణ వ్యక్తి వేరే వీడు చెప్పిన త్రి వర్ణ వ్యక్తి వేరే కానీ జాతి సమానం వర్ణ వ్యక్తులలో భేదాన్ని బట్టి మనుషుల్ని వేరువేరుగా గుర్తుపట్టారు కానీ జాతి సమానం కనుక ఒకే మంత్రాని ఇద్దరు చెప్తున్నారు అని అంటున్నారు కాబట్టి మళ్ళీ వ్యక్తి జాతి భేదము వచ్చినది ప్రత్యభిజ్ఞకి మూలము జాతియే వర్ణములు పుట్టి నశించేవి కాబట్టి వర్ణములే ఉన్నట్లయితే శబ్దమునకు అనిచత్వ దోషం వస్తుంది అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం అర్థమైందా మీకు ఓకే అత్ర అభిధీయతే ఈ విషయంలో మేము సమాధానము ఇలా చెప్తున్నాము సతి సతీ విషయే నిశ్చితే ప్రత్యే సంయోగ వియోగావ్యంగ వర్ణా అభివ్యంజకవైచిత్ర్య నిమి అయం వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ నస్వరూపనిమిత్త చాలా బాగుంది సమాధానం అయితే మీకు సమాధానం బాగుందంటే మీకు ప్రశ్న అర్థం వాళ్ళు ముందు ప్రశ్న మీకు తెలిసిందా నాకు డౌట్ అది మీ ప్రశ్న తెలిస్తే సమాధానం బాగుంటుంది అంటే ఏమవుతుందంటే ఇటువంటి తర్వంలో అసలు ఆ లైన్ ఆ లైనే కట్ ఆఫ్ అయిపోతుంది మధ్యలో ఎక్కడ ఉడిగా వర్ణం జాతి వ్యక్తి అని మాటలు వింటూ ఉంటారు తప్పిస్తే ఆ సీక్వెన్స్ ఆఫ్ రేషనల్ లాజిక్ కట్ అయిపోతుంది అప్పుడు మీకు మాటలే మిగులుతాయి ఇంకా థింక్ రేషనల్ కంటిన్యూటీ ఉండదు ఆ సమస్య లేకుండా మీరు ఆలోచించాలి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంతకుముందు నేనేం చెప్పాను నేను చెప్పిన రామశబ్దాన్నే మీరు మళ్ళా ఉచ్చరిస్తున్నారు నేను నేను ఉచ్చరించిన రామశబ్దాన్నే మీరుచ్చరిస్తున్నారు ఒకే రామశబ్దాన్ని నేను రెండు సార్లు మూడు సార్లు పదిసార్లు ఉచ్చరిస్తున్నాను కాబట్టి రామశబ్దము నిత్యము నేను చెప్పాను కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారంటే ఒకే రామశబ్దాన్ని అలా కాదు అది కాదు దృష్టాంతం మరొకటి ఏమిటి దేవదత్తుడు యజ్ఞదత్తులు వేదం వల్లిస్తున్నారు వాళ్ళు వేరు వేరు అని నీకు తెలిసిపోయింది ఎలా తెలిసిపోయింది ఒకే మంత్రాలను ఉచ్చిరిస్తున్నారే కదా వాళ్ళు ఒకే మంత్రాలను చరిస్తుంటే భేదానికి హేతులేముంది కానీ భేదం తెలుస్తుంది కదా కాబట్టి దేవదత్తుల్ని యజ్ఞదత్తుల్ని సుస్పష్టంగా మీరు విడివిడిగా తెలుసుకోగలుగుతున్నారు అంటే దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము వేర్వేరు అంతే అవునా ఇంతకుముందు నిత్యం అని ఎలా ప్రూవ్ చేశాం నేను ఉచ్చరించిన రామశబ్దము మీరుచ్చరించిన రామశబ్దము ఒకటే నేను పదిసార్లు ఉచ్చరించినది ఒకటే రామశబ్దము అని మీరు నిత్యమని తేల్చారు ఇప్పుడు నేనేం తేల్చాను దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము వేర్వేరు ఎందువల్ల మీకు దేవదత్తుడు యజ్ఞదత్తుడు స్పష్టంగా తేడాగా తెలుస్తున్నారు కదా వాళ్ళ ఉచ్చారణను బట్టి తెలుస్తుంది కదా వేరు వేరు అని దాని మీద ఇది అబ్జెక్షన్ అర్థమైందా మీకు అబ్జెక్షన్ అర్థమైందా దీనికి సమాధానం దేవదత్తుడు రామశబ్దము దేవదత్తుని రామశబ్దము యజ్ఞదత్తుని రామశబ్దము ఒకటే ఒకటే మరి నీకు తేడాగా గుర్తుపట్టాం కదా ఆ గుర్తుపట్టడానికి హేతువు వేర్వేరు రామ శబ్దాలు అవ్వడం కాదు రామశబ్దాలు వేర్వేర్ అవ్వడం కాదు ఆ హేతు ఏమిటంటే శబ్దములను కలిపి ఉచ్చరిస్తారు రామశబ్దాన్ని ఉచ్చరించేటు అంటే రానే వర్ణము మానే వర్ణము రెండింటిని కలిపి ఉచ్చరించాలి సంయోగము ఒక పదం తర్వాత ఇంకో పదము ఉచ్చరించేప్పుడు మధ్యలో వియోగము వచ్చును ఒక వర్ణం తర్వాత ఇంకో వర్ణాన్ని ఉచ్చరించేప్పుడు సంయోగం ఉంటుంది రాముడు రావణుని చంపెను అన్నప్పుడు రాముడు అన్నప్పుడు సంయోగం రాముడు కలిపి ఉచ్చరిస్తారు రాము డు అలా ఉచ్చరించరు రాముడు అని ఉచ్చరిపిస్తారు రావణుని దగ్గర వియోగాన్ని రాముడు రావణుని అన్నాడు రాముడు రావణుని అని వియోగాన్ని కాబట్టి పదములో సంయోగం ఉంటుంది వర్ణాలకి వాక్యములో పదములను విడివిడిగా విడదీసి ఉచ్చరిస్తారు ఈ సంయోగము వియోగములలో వర్ణమదే వర్ణములవే శబ్దము అదే ఈ సంయోగ వియోగములలో దేవదత్త యజ్ఞదత్తులకి భేదం అవుతుంది మీరు ఎప్పుడైనా ఈ తిరుపతి చేస్తూ ఉంటారు చేసి దాన్ని టీవీ పెడతారు మీరు చూసారా ఆ టీవీ మీద పెట్టినప్పుడు పురుష సూక్తం చెప్తారు అక్కడ వాళ్ళు ఏం పెద్ద అంతకంటే చెప్పేది ఏం లేదు అందరికీ తెలుసున్న పురుష అదే చెప్తారు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ ఏమిటంటే దాన్ని గంట సేపు చెప్పాలి మీరు జాగ్రత్తగా చెప్తే మూడు నిమిషాల్లో పూర్తవుతుంది దాన్ని వాళ్ళు అరగంట సేపు చెప్పాలి కాబట్టి ఎలా చెప్తారు అక్కడనే ఉన్నారా సహీ అలా చెప్తారు వినారా ఎప్పుడారు అలా చెప్పకూడదు మంత్రం చెప్పి పద్ధతి అది కాదు అలా చెప్పకూడదు అలాగే నమోరంగ అన్ని దిశాంతిపతి ఏను అనుమనం అలాగే చెప్పకూడదు మధ్య మార్గంలో చెప్పాలి కాబట్టి ఈ మంత్రాలు చెప్పి వాళ్ళు ఆ సంయోగ వియోగాల్లో తేడాలు ఉంటాయి ఒకే మంత్రం చెప్తున్నారు వాళ్ళు వేరు వేరు మంత్రాలు ఏం చెప్పట్లా ఆ సంయోగ వియోగాల్లో తేడాలు ఉంటాయి ఇంకా చాలా తేడాలు ఉంటాయి ముఖ్యంగా కొంతమంది మహాప్రాణ వర్ణాలను సరిగ్గా ఉచ్చరించనే ఉచ్చరించారు వాడు మంత్రం చెప్పాడంటే దాన్ని బట్టి మంత్రం ఎవడు చెప్పాడో చెప్పచ్చు ఇద్దరు పురోహితులు ఉన్నారు ఒకడు సుగంధిం పుష్టి వర్ధనం రోజు నేను చెప్పిస్తూ నేను అందా నిన్న కూడా అందామనుకున్నా కొంచెం ఒత్తి పలకాయాదాన్ని సుగంధిం అంటాడు సుగంధిం ఏమిటండి సుగంధిం అనవయ్య అంటే సుగంధిం అంట యూ కెన్ నెవర్ విన్ నో విన్ అనమాట కాబట్టి ఒక దండం పెట్టేసి వదిలేడు అలాంటి ఉచ్చారణలో ఉండే భేదాన్ని బట్టి వీడి దేవదత్తుడు వాడు యజ్ఞదత్తుడు మీరు సపరేట్ చేశారు తప్ప మంత్రం వేరు వర్ణాలు వేరు శబ్దాలు వేరు కాదు అందరూ ఒకే వర్ణాలని ఒకే శబ్దాలని ఉచ్చరిస్తున్నారు కాబట్టి దేవదత్తుడు ఉచ్చరించిన మంత్రము యజ్ఞదత్తుడు ఉచ్చరించిన మంత్రము సేమే నేను ఉచ్చరించిన రామనామము మీరుచ్చరించిన రామనామము సేమ్ నేనే పదిసార్లు ఒకే రామనామాన్ని ఉచ్చరించాను పది వేరువేరు రామనామాలని కాదు కాబట్టి శబ్దము నిత్యము తెలిసిపోయిందండి మీకు ఇది ఇప్పుడు చూడండి సతి వర్ణ విషయే నిశ్చిత ఐదోసారి అందాం వర్ణ విషయే వర్ణములకు చెందిన ప్రత్యభిజ్ఞానే ప్రత్యభిజ్ఞానము నిశ్చితే సతి నిశ్చితమై ఉండదా అంటే అర్థమేంటి అవే వర్ణములు సేమ్ వర్ణములు సేమ్ శబ్దము దానికే ప్రత్య వర్ణ వ్యక్తులకే ప్రత్యభిజ్ఞానము అదే నిత్యము అది నిశ్చయమైపోయింది మరి ఈ దేవదత్త యజ్ఞదత్త ఈ తేడా ఎలాగా ఎలాగంటే సంయోగ వియోగ అభివ్యంగ వర్ణానా వర్ణములు అభివ్యక్తములు అవుతూ ఉంటాయి అంటే అభివ్యక్తములంటే ఉచ్చేరింపబడతాయి ఎలాగా సంయోగ వియోగముల ద్వారా కాబట్టి వర్ణాలనే మనం సంయోగ వియోగముల ద్వారా అభివ్యక్తము చేస్తూ ఉంటాము కనుక అభివ్య అయం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త నేను అయం ముందు పెట్టా నిమిత్త అయం వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ విచిత్ర అంటే వేరువేరు ఈ వర్ణములు ఈ ఉచ్చరించిన వాడు వేరు ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మనకు తెలుస్తోంది ఆ తెలియడానికి హేతువు ఆ ఉచ్చారణలో ఉండే మార్పు ఆ అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త ఆ వర్ణములను ఉచ్చరించే పద్ధతి ఉండే దాంట్లో తేడా ఉంది ఆ తేడాని బట్టి ఈ ఉచ్చరించిన వాడు వేరు ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మీరు చెప్పగలుగుతున్నారు అంతే అంతే తప్ప నస్వరూప నిమిత్త వర్ణముల స్వరూపములో భేదము వలన వచ్చిన భేదజ్ఞానము కాదు అర్థమైందా వర్ణముల స్వరూపంలోనే భేదముంది ఆ భేదాన్ని బట్టి దేవదత్తుడు వేరు యజ్ఞదత్తుడు వేరు అని మేము తెలుసుకున్నాము కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ వర్ణముల స్వరూపం ఒక్కటే వర్ణములు అవే వర్ణములను ఇద్దరూ ఉచ్చరిస్తున్నారు కానీ ఉచ్చరించేటువంటి పద్ధతిలో తేడా ఉండబట్టి మనం విడివిడిగా దేవదత్తుడు యజ్ఞదత్తుడు గుర్తించగలుగుతున్నాము ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తారు చెప్పి నలుగురు వేరువేరు మంత్రాలని చెప్పట్లేదు ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తున్నారు కానీ చెప్పే పద్ధతిలో ఉండే భేదాన్ని బట్టి ఎరే వీడు వీడు వీడు వీడు అని మనం గుర్తించగలుగుతాము ఆ విధంగా గుర్తించడానికి హేతువు వర్ణస్వరూపంలో భేదము కాదు ఆ వర్ణోచ్చారణ పద్ధతిలో భేదము మాత్రమే కాబట్టి వర్ణముల యొందు జాతి వ్యక్తి భేదమును కల్పించే పనే లేదసలు వర్ణములు వ్యక్తులే అవే వ్యక్తులు అవి నిత్యము తెలిసిందండి అపిచ ఇంకా అవలేదు ఈ చర్చ ఇంకా ఉంది దీంట్లో వర్ణ వ్యక్తి భేదవాది నాపి ప్రత్యభిజ్ఞాన సిద్ధయే వర్ణాకృతయ కల్పయత్యా నేను మీకు ముందే చెప్పాను ఆవు దగ్గర జాతి వ్యక్తి అనే భేదం ఉంటుంది తప్ప వర్ణముల దగ్గర జాతి వ్యక్తి భేదం లేదు కానీ వీడు కల్పిస్తాడు తర్కంతో కల్పిస్తాడు ఎలా కల్పిస్తాడంటే చూడండి వర్ణముల వ్యక్తులు వేరు వేరు అని వాదిస్తారు అంటే రామా నేను అన్నాను రామా అని ఆ రామా వర్ణములు వేరు నేనన్న వర్ణములు వేరు మీరన్న వర్ణములు వేరు అంటే వర్ణములు అనిచ్యం అయిపోతాయి అలా వాదిస్తారు కొందరు తార్కికులు అలా వాదిస్తారు అప్పుడు వాళ్ళని మనం ఒక ప్రశ్న అడగాలి నేనన్న వర్ణములు వేరు వాళ్ళన్న వర్ణములు వేరు అని నేను రామా అన్నా మీరు రామా అన్నారు ఈ రామా వేరు ఆ రామా వేరు అని వర్ణ అని వాదిస్తాడు వాడు అది వేరని వాదిస్తాడు ఆ పైగా ఏమన్నా వాదిస్తాడు ఇక్కడ రామా అన్నది పుట్టింది నశించింది మీరు మళ్ళీ ఇంకోసారి రామా అన్నది మీరు మీరు దానికి జన్మనిచ్చినారు అది కూడా నశించింది కాబట్టి ఈ రామా వేరు ఆ రామా వేరు అని వాదిస్తాడు అప్పుడు వాడిని అడగాలి కాదయ్యా ఈయన ఉచ్చరించిన వర్ణము ఆయన ఉచ్చరించిన వర్ణము ఒకటే అనే ప్రత్యభిజ్ఞ మనకు కలుగుతోంది కదా ఈయన చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు అనే ప్రత్యభిజ్ఞ కలుగుతోంది కదా మరి ఈ ప్రత్యభిజ్ఞను ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే వాడు ఏమంటాడంటే వర్ణ జాతిని కల్పిస్తాడు ఆవు జాతిని కల్పించినట్టుగా వర్ణ జాతిని కల్పిస్తాడు అంటే రామ అనే వర్ణం వ్యక్తులు రామానే అనే వర్ణ జాతి వేరు అని జాతిని కల్పించాలి జాతిని కల్పిస్తే ఇద్దరూ ఒకే జాతికి చెందిన వేరువేరు రామవర్ణములను ఉచ్చరిస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది అని కల్పిస్తారు అర్థమైందండి పరిస్థితి ఈ కల్పన అందంగా ఏం ఉండదు ఎందుకంటే మనకు అనుభవంలో రాదు అది మనకి ఆవు దగ్గర జాతి వ్యక్తి అనుభవంలో వస్తాయి వర్ణాల దగ్గర జాతి వ్యక్తి భేదో అనుభవంలోకి రాదు అయినా కూడా వీడు వర్ణములు వేరు వేరు కాబట్టి అనిత్యములు అని వాదించడం కోసం ప్రత్యభిజ్యను నిలబెట్టడం కోసమని వర్ణ జాతిని కల్పిస్తాడు ఓకే కల్పించావు తర్వాత ఏమవుతుంది తాసుచ పరోపాధిక భేద ప్రత్యయభ్యుపగవ్యం ఓకే అప్పుడు ఏమొస్తుందో తెలుసు ఇప్పుడు ఏమస్తుందో తెలుసునండి ఇప్పుడు యజ్ఞదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు దేవదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు చూడండి ఇప్పుడు మేము విన్నాము విని మేము ఆ రామ యజ్ఞదత్తుడు రామశబ్ద రా దేవదత్తుడు ఉచ్చరించినటువంటి రామ వర్ణ రామ వ్యక్తులు రామ వర్ణ వ్యక్తులు వేరు వేరు కానీ జాతి సమానమే అని మేము గ్రహించాలి ఇప్పుడు మేము దేన్ని గ్రహిస్తాం వాళ్ళు ఉచ్చరించినప్పుడు మేము రామ అన్నం వాళ్ళు ఉచ్చరించారు మేము రామ వర్ణ వ్యక్తులను మాకు తెలుస్తాయా రామవర్ణ జాతి తెలుస్తుందా ఆవు అన్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది జాతి తెలుస్తుందా వ్యక్తి తెలుస్తుందా జాతి తెలుస్తుంది అలాగే రామ అన్నాం రామా అనగానే జాతి తెలుస్తుందా వ్యక్తి తెలుస్తుందా జాతి తెలుస్తుంది మరి జాతి ఉందంటున్నాడు కదా వాడు జాతి వ్యక్తి జాతి వ్యక్తి తేడా లేదయా ఉన్నది వ్యక్తి అంటే వ్యక్తి తెలుస్తోంది మీకు మీకు వ్యక్తే తెలుస్తోంది కానీ జాతి ఉందని కల్పించాడు కదా ఇప్పుడు ప్రత్యభిజ్ఞాన సిద్ధయే వర్ణ ఆకృతయ కల్పయుత వ్యాహ ఆవు దగ్గర జాతి వ్యక్తి ఉన్నాయి ఆవు అన్నాను మీకు ఏం తెలిసింది జాతి తెలిసిందా వ్యక్తి తెలిసిందా జాతి తెలిసింది వర్ణముల దగ్గర జాతి లేదండి అని అంటే ఉంది వర్ణముల దగ్గర కూడా జాతి వ్యక్తి అని ఉంది ఓకే ఉంది తుష్యత సరే సంతోషించు ఉంది ఇప్పుడు రామా అన్నాను మీకేం తెలియాలి జాతి తెలియాలి జాతి ఉండగా వ్యక్తి ఎలా తెలుస్తుంది జాతి తెలియాలి గౌ అంటే మీకు వ్యక్తి తెలిసిందా జాతి తెలిసిందా జాతి తెలిసిందే అలాగే రామానగానే మీకేం తెలియాలి జాతి తెలియాలి అవునండి ఇప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు వేద మంత్రం ఆ మంత్రంలో జాతి ఉంటుంది వ్యక్తి ఉంటుంది మీకేం తెలుస్తుంది జాతి తెలుస్తుంది అయ్యో మళ్ళీ మొదటికి వచ్చారు కదా మీకు ఏం తెలుస్తుంది మీకు జాతి తెలుస్తుంది జాతి వ్యక్తి భేదం ఉన్నప్పుడల్లా జాతి తెలుస్తుందండి కాబట్టి వర్ణం దగ్గర కూడా జాతికి వ్యక్తి భేదం ఉంది అని మీరు కల్పిస్తే విన్న వెంటనే మీకేం తెలుస్తుంది జాతి తెలుస్తుంది వ్యక్తులు వేరు కానీ జాతి ఒక్కటే కదా వ్యక్తులు వేరైనా జాతి ఒక్కటే ఓకే దేవదత్తుడు యజ్ఞదత్తుడు మంత్రాన్ని వర్ణించి వర్ణిస్తున్నారు మీరు వింటే మీకు జాతి యొక్క జ్ఞానమే కలుగుతుంది ఏమండి వాళ్ళు వర్ణించే వర్ణం వ్యక్తులు వేరైనా వాటి జాతి ఒక్కటే కాబట్టి మీకు జాతి జ్ఞానం కలుగుతుంది అది ఒక్కటే అప్పుడు మీరు ఇది దేవదత్తులు వర్ణించింది వేరు యజ్ఞదత్తులు వర్ణించింది వేరు ఎలా చెప్పగలుగుతారు చెప్పలేరు కదా కానీ చెప్పగలుగుతున్నారు కదా చెప్పగలుగుతున్నారు కదండి కాబట్టి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు వర్ణించిన వాళ్ళు వర్ణించిన వర్ణ వ్యక్తులు వేరైనా వాళ్ళు వర్ణించిన ఆ వర్ణ వ్యక్తుల యొక్క జాతి ఒకటే జాతి ఒక్కటే అయినా ఆ జాతిని ఉచ్చరించేటువంటి పద్ధతిలో మార్పు ఉండబట్టి మేము దేవదత్తులు యజ్ఞదత్తులు వేరువేరుగా వల్లించారు అని చెప్పగలుగుతున్నాము అని నువ్వు చెప్పాలి కదా అనే చెప్పాలి నువ్వు కాబట్టి వాళ్ళు ఉచ్చరించే పద్ధతిలో వచ్చే భేదాన్ని బట్టి వర్ణముల యొక్క జాతిలో భేదం వచ్చింది అని నువ్వు చెప్పాల్సి ఉంటుంది జాతి ఒక్కటే అయినా మేము దాన్ని విడివిడిగా గుర్తుపట్టగలిగాము అని మీరు చెప్పాల్సి ఉంటుంది అలా ఎందుకండి ఆ ఉచ్చారణ భేదం చేత ఆ భేదము వర్ణం వ్యక్తులయందే వచ్చింది అని చెప్పుకుంటే సరిపడుతుంది అర్థమైందండి ఇప్పుడు మీరే వీళ్ళ ఈ తార్కికులు ఏం చేశారు వర్ణ వ్యక్తులు వేరువేరుగా ఉంటాయి వర్ణజాతి ఒక్కటి అని పెట్టారు మరి ఆ వర్ణజాతిలో ఒక్కటే అయినప్పుడు దేవదత్తుడి వర్ణజాతి యజ్ఞదత్తుడి వర్ణజాతి ఒక్కటే అవుతుంది అయినప్పుడు ఈ తేడాను నువ్వెలా గుర్తుపట్టగలిగావు అదిగో అది దేవదత్తుడు ఇది యజ్ఞదత్తులు అని తేడాను ఎలా గుర్తుపట్టగలిగావు అంటే ఆ జాతినే ఉచ్చరించే పద్ధతిని బట్టి గుర్తుపట్టేవయా నువ్వు చెప్తావు ఎందుకురా దీనికోసం జాతి ఎందుకు వ్యక్తులు వర్ణముల వ్యక్తుల దగ్గరే ఆ తేడా ఉచ్చారణని బట్టి వచ్చింది నువ్వు జాతిని కల్పించడం వల్ల నీకు ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏమీ లభించలేదు కాబట్టి జాతి కల్పన అనవసరము వర్ణం వ్యక్తులే ఉంటాయి వర్ణవ్యక్తులే సేమ్ ఉంటాయి సేమైతే మరి దేవదత్తుడు యజ్ఞదత్తుడు తేడా ఎలా తెలిసింది అంటే ఉచ్చారణలో ఉండే సంయోగ వియోగాలను బట్టి తేడా తెలిసింది దీనికోసం అంటూ జాతిని కల్పించవలసిన పని లేదు తద్వరం తదంటే దానికంటే తస్మాత్ అనర్థం వరం గొప్ప శ్రేష్టం ఏమిటి వర్ణవ్యక్తిష్వేవా పరోపాధికో భేద ప్రత్యయ వర్ణ వ్యక్తులు సేమండి వర్ణజాతి సేము వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి తేడా స్పష్ట తేడా వచ్చింది అని చెప్పడం కంటే వర్ణ వ్యక్తులు సేమున్నాయి పరోపాధిక పరా అంటే దేవదత్తుడు వీళ్ళు పరా వర్ణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటూ వాటిని ఉచ్చరిస్తూ ఉంటారు వాళ్ళలో ఉండేటువంటి ఉచ్చారణ శైలి భేదాన్ని బట్టి ఆ వర్ణ వ్యక్తులలో భేదం వచ్చింది భేదం వచ్చినట్టు కనపడింది అని చెప్తే సరిపడుతుంది దీనికోసం జాతి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఉచ్చారణ పద్ధతి మారింది అని చెప్పడం కంటే వర్ణం వ్యక్తుల దగ్గరే ఉచ్చారణ భేదాన్ని బట్టి మనకి భేదంగా అనిపించే తప్ప వాస్తవానికి వర్ణములు ఒక్కటే వర్ణం వ్యక్తులు ఒక్కటే అంటే సరిపడుతుంది ఎందుకంటే వర్ణం వ్యక్తులు వేరువేరు అని జాతి ఒక్కటే అని చెప్పాలి జాతి ఒక్కటే అని చెప్పాలంటే మళ్ళీ ఉచ్చారణలో భేదాన్ని బట్టి ఒక్క జాతియే వేరువేరుగా కనపడిందని చెప్పాలి అలా చెప్పడం అనవసరం వర్ణములు ఒక్కటి ఉచ్చారణలో భేదాన్ని బట్టి వేరువేరుగా మనకి వినబడుతున్నాయి అని చెప్పేస్తే సరిపడతారు తేలిక అది మన అనుభవానికి కూడా సూట్ అవుతుంది స్వరూప నిమిత్తంచ ప్రత్యభిజ్ఞానం ఇది కల్పనలాఘవం ఇప్పుడు కల్పించేప్పుడు అది లఘువుగా కల్పించాలి ఎంత మినిమమో కల్పించాలి కల్పించే అనుభవం కంటే అధికంగా కల్పించేప్పుడు ఎంత మినిమమో అంతే కల్పించాలి అధిక కల్పన చేయకూడదు ఈ చెప్పిందే మళ్ళీ మీకు ఒకసారి రీక్యాప్ చెప్తా చూడండి రామశబ్దాన్ని యజ్ఞదత్తుడు అన్నాడు దేవదత్తుడు మనం గుర్తుపట్టేశాం వీడు యజ్ఞదత్తుడు వాడి వాడు కనపట్టలేదు మనుషులు కనపట్టలేదు గోడవతలు ఉన్నారు అయినా మనం గుర్తుపట్టేశాం అంటే గుర్తుపట్టేసేమో అంటే ఇక్కడ సమస్య వస్తుందంటే వాళ్ళు అన్న రామశబ్దము ఒకటా వేరువేరా అనే సమస్య వస్తుంది వాళ్ళు చెప్పిన రామశబ్దము ఒకటే అంటే గుర్తు ఎలా ఎంతో ఏదో కొంత భేదము చూపించకపోతే గుర్తు ఎలా వీడు దేవదత్తుడు వాడు మీకు అది పాయింట్ గుర్తుపట్టాలంటే ఎంతో కొంత భేదం చూపించాలి ఎక్కడ ఉన్నది భేదము అని అడుగుతున్నాం ఇప్పుడు వాడన్న రామ దేవదత్తుని రామశబ్దము యజ్ఞదత్తుని రామశబ్దము ఒక్కటే అయితే భేదం ఎక్కడ వచ్చింది నువ్వు భేదాన్ని చూపించు భేదాన్ని కూడా చూపించాలి అభేదాన్ని చెప్పినప్పుడు భేదాన్ని కూడా చూపించాలి ఎందుకంటే భేదం అనుభవానికి వస్తుంది కనుక ఇప్పుడు ఇప్పుడు వీడి తార్వికుడు ఏమన్నాడంటే వర్ణములు అనిత్యము జాతి నిత్యము వర్ణములు అనిత్యము కనుక అనేకము అంటే దేవదత్తుడి వర్ణాలు వేరు యజ్ఞదత్తుడి వర్ణాలు వేరు కానీ వాటి జాతి ఒకటే గోవులలే కాబట్టి జాతి ఏకము ఆ జాతి మనకి తెలుస్తుంది ఆ జాతి ఏకమైనా వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి భేదాన్ని మనం గుర్తుపడతాము అని చెప్పారు అంటే ఇప్పుడు ఏమైంది వర్ణ జాతిని కల్పించి ఆ జాతీయందు ఒకటే జాతీయందు ఉచ్చరించని పద్ధతిని బట్టి భేదాన్ని కల్పించాం అది మంచిదా లేక వాడు ఉచ్చరించిన వర్ణము వీడు ఉచ్చరించిన వర్ణము ఒక్కటే వర్ణములు వేరు జాతి ఒక్కటే కాదు వర్ణములు ఒక్కటే మరి తేడా ఇలాగా వచ్చింది అంటే ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా వచ్చింది దీంట్లో కల్పన దేని కల్పన ఏ అంశంలో ఉన్నది ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా అని కల్పించుకుంటే సర్ప అక్కడ జాతి ఏం కల్పించాలి ముందు జాతిని కల్పించి ఎవరికి అనుభవంలో లేని వర్ణ జాతిని కల్పించి ఉచ్చారణని బట్టి ఆ జాతిలో భేదం వచ్చింది అని కల్పించాలి వర్ణములే తప్ప జ వ్యక్తులే తప్ప జాతి లేదు అన్నప్పుడు జాతిని కల్పించడం అనే పని ఉచ్చారణలో భేదాన్ని బట్టి భేదం అనుభవానికి వచ్చింది అనేది రెండు చోట్ల సమానము కాబట్టి కల్పన ఎందు లాఘవము ఉండాలి లఘుత్వము ఉండాలి ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చి దానికంటే అధికంగా మీరు ఏదైనా చెప్తే ఎంత తక్కువ అవసరమో అంటే చెప్పాలి అంతేగాని ఊరికే అలా చెప్పుకుంటూ పోకూడదు పాపం వాళ్ళు అంత ఓపిక్గా ఆ శాస్త్రాన్ని అనుభవానికి జోడించి దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చారు అంచేతనే కథ చెప్పేప్పుడు కథ కథ కోసం కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదు కథ కథ కోసమే అంటే ఇంకా కల్పనలు తప్ప ఇంకేముండవు అంతా కల్పనల పుట్ట అంతా కల్పన మీద కల్పన కల్పన మీద కల్పన చేసుకుంటూ పోవడం కథ కథ కాదు ఒక అడిగాడు వాములుడు మొదటి కాలతో భూలోకాన్ని తొక్కేస్తే కవర్ చేసేస్తే రెండో కాలతో స్వర్గలోకాన్ని కవర్ చేసేస్తే మళ్ళీ బలిచక్రవర్తిని మూడో కాలు ఎక్కడ పెట్టమంటామని అడిగాడు మూడో అడుగు ఎక్కడ వేయమంటామని అడిగాడు మరి బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఏరీసి భూలోకంలో ఉన్నాడా స్వర్గలోకంలో ఉన్నాడా ఏరీసి వాడు ఎక్కడో డౌట్ ఉంటే అప్పుడు కదా మూడో కాలు వేయడం అంటే నేను చెప్పాను చూడు కథ కథ కోసం కాదు అర్థమైందండి కథ కథ కోసం ఇంకొకని అడిగాడు హిరణ్య జైవిజీవులు వైకుంఠంలో ఉంటే వాళ్ళని సనత్కుమారుడు క్షమించేస్తే వాళ్ళు స్వర్గ భూలోకంలో పడిపోయారు పడిపోయి హిరణ్యకషకుడు హిరణ్యాక్షుడు అయ్యి వైరం బూనారు వైరం భూని యుద్ధం చేసి తిట్టి కొట్టి యుద్ధం చేసి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు ఎందుకు ఇదంతా ఈ తమాషా అంతా ఏంటో ఎందుకు ఈ తమాషా అంట నీకు ఇది చిత్రంగా లేదు ఇది ఇదేదో మేక్ బిలీఫ్లో లేదు ఎందుకు ఈ తమాషా అంత అని అడిగారు ఒక నన్ను దేవానికి కూడా ప్రశ్న నేను ప్రహ్లాద స్ముతి పాఠం చెప్తుంటే ఈ ప్రశ్న అడిగాడు అంటే నేను చూడు కథ కథ కోసం కాదు మరి దేనికోసం వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నా కూడా నీవు దేవుడికి దూరంగా అయిపోతేందుకు అవకాశం ఉంటుంది ద్వైతంలో భయము ఎప్పుడూ ఉంటుంది వైకుంఠ ద్వారం దాకా వెళ్ళినా ద్వైతము ద్వైతమే లక్ష్మీదేవి కోపం వస్తే వీడి బతుకు చట్టబండలు అవుతుంది అంతే కదా వాళ్ళ బతుకు అలాగే అయింది కదా కాబట్టి ఎదుర ఉదరమంతరం కూడితే అనువంత భేదమున్నా భయము తప్పదు దృష్టాంతం ఎవరు అయితే అందుకోసం తప్ప కథ కథ కాదు మంచి పోర్ణి నమ్మకం